ఉపాధి కల్పితో కల్పి నేను ఇప్పుడు విజ్ఞాన మాత్రమే అయినప్పటికీ అజ్ఞానం వల్ల నా చేత ఒక ఉపాధి కల్పం పడుతుంది దాన్ని విమర్శించినట్టు నేను ఇప్పుడు నెలవి పరిస్థితిలోనే ఉన్నాను అని చెప్తున్నాడు చెప్పి దాన్ని కొనసాగిస్తూ అహో మయం విశ్వం వస్తున్నాయి భ్రాంతి శాంత నిరాశ్రయా నాలో ఉన్నట్టుగా కనపడుతుండదు వాస్తవానికి నాలో లేదు నేను విశ్వద్యోగానికి సంబంధం ఉన్న వాడికి కాదు విశ్వం నాకు అంతకంటా లేదు నాలోనే విశ్వం లేదు విశ్వంలోనూ లేను అప్పుడు నాకు బంధమో లేదు మోక్షమో లేదు భ్రాంతి లేదు శాంతి లేదు నేనెప్పుడు కూడా నిరాశ్రయం గానే ఉన్నాను అని చెప్పేసి చెప్తున్నాడు కాబట్టి నేను ఏ ఉపాధిని స్వీకరించి ఉండలేదు ఏ కర్మకి ఏ కారణానికి కర్తగా లేను ఏ భావాన్ని పొందటం లేదు కాబట్టి ఈ రకమైన స్థితిలో నేను ఎప్పుడు కూడా అన్నిటికంటూ ఉన్నాను నాలోను ప్రపంచంలో ప్రపంచంలోను నేను అది ఉన్నప్పుడు ప్రపంచానికి నాకు సంబంధమే లేదు ఉన్నట్లు కనపడుతుంది అంటే ఆహో మై స్థితం విషయం వస్తుతం అది వస్తు నాలో కూడా లేదు అని చెప్పేసి చెప్తూ శరీరంలో కొడుకున్న విషయం ఉంటుందో అంటే అది ఎప్పుడు ఉచితం కాదు కేవలం శుద్ధమైన చిన్న మాత్రమే ఆత్మ మాత్రమే నేను అయి ఉన్నాను కూడా కనిపి అమ్మా ఇక్కడ పన్నెండు పదమూడులోనేమో విశ్వాన్ని నేను ధరించున్నాను విశ్వం ఆవరించున్నాను అని ఉంది కదా పన్నెండు పదమూడులో చెప్పండి నేను విశ్వాన్ని ధరించున్నానంటుంది అంటే విశ్వనాశ ధరింపబడుతోంది అని చెప్తున్నాడు కానీ అసలు నేను విశ్వాన్ని కాదంటాడు ఇక్కడ అవునమ్మ అర్థం అయింది నేను విశ్వానే కాదని చెప్తున్నాడు చెప్తూ శరీరం మీద విశ్వము నకించేదితం విశ్వం శరీరంతో కొడుకున్నది కాబట్టి ఎప్పుడు విచితమైంది కాదు శుద్ధ చిన్నమాత్ర ఆత్మాచారం తస్మిన్ కల్పన ఎప్పుడు కూడా దాని ద్వారానే కొంత కల్పన కల్పన జరుగుతుంది కాబట్టి ఆ కల్పన అనబడే విశ్వ కల్పన అవసరమా అనవసర ప్రశ్నిస్తాను ఇక్కడ ఈ విశ్వ కల్పన అనబడే అనవసరమేమో ఎందుకంటే రూపమైన వద్ద కల్పించబడింది ఈ కల్పన యొక్క స్వరూపాన్ని అవగాహన చేస్తుంటూ అది మేను కంట వేరైంది కాబట్టి ఆత్మతత్వం కట్లా వేరైంది కాబట్టి దాన్ని మొత్తాన్ని అనాత్మతత్వంగా భావిస్తూ ఈ శరీరంతో కూడుకున్న విషయం అంతా కూడా నిశ్చితమైంది కాదు కించి అది నిశ్చితం ఏమాత్మ కించిత్ కూడా నిశ్చితం కాదు అంటాడు శుద్ధ చింత మాత్రం ఈ మొత్తం చైతన్యం కూడా శుద్ధమై ఉంది అని ప్రత్యేకించి చెప్తున్నాడు చెబుతూ శరీరం స్వర్గ నరక బంధమాక్షో భయం తద కల్పనామాత్ర్యం చిత్మన ఈ శరీరం స్వర్గ నరకాలు అనేటువంటి బంధము కల్పించబడ్డదే మోక్షము కల్పించబడ్డదే భయము కల్పించబడ్డదే స్వర్గము నరకము కూడా కల్పించబడ్డది ఇదంతా కూడా కల్పన అయినప్పుడు కల్పన మాత్రమే కార్యం చిదాత్మన నాకు కల్పన మాత్రమే ఇప్పుడు చిచ్చి నాకు పేపర్ ఉంది నాకే పని లేదు కడిమా లేదు తీయలేదు కర్కాలేదు ఇవన్నీ కూడా అవాస్తవం అని చెప్పేసి మాత్రమే జరుగుతుంది ఇవన్నీ కూడా కేవలం కల్పనా వ్యవహారంతో మాత్రమే చెప్తూ చెప్తూ జరుగుతుంది చెబుతూ మళ్ళీ ఏం చెప్తారు ఇక్కడ మళ్ళీ చెప్పుకుంటూ అహో జన సమూహే పైన అద్వైతం అరణ్యమే సంవృత్తం కొరంతి కర కరవాణ్యహం ఈ జన సమూహంలో ఉండేటువంటి వాటిలో చూస్తుంటే నాకు అరణ్యానికి మదే లేదా కారణం ఏమిటి నేను ఎక్కడ ఉంటానో అక్కడ ఉన్నవాడిని చేయగలను దాన్ని అక్కడే ఉండగలను నేను అంటే నాకు మొత్తం కూడా అది నేనే అయి ఉన్నాను అంటే తన నుంచి విడి తీసుకుని దీనికి ఆధారంగా నేనున్నానని ఇంతకు ముందు దాంట్లో చెప్పారు ఇదంతా నాలుగు ఇది అసలు లేనే దృఢీకరించి ఉన్నా కూడా మళ్ళీ సమన్వయం చేసుకుంటున్నారు కూడా ఇక్కడే కదా జనసమూహం పశ్యత్వం నాకంటా వేరుగా కనపడలేదు అద్వైతం పశ్చిత్వం నాకంటా వేరుగా ఏమీ లేదు కాబట్టి ఎందువల్ల అరణ్యమే సమృద్ధం ధరవాణ్యహం అది అరణ్యంలాగా నా చుట్టూ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ చేయడానికి ఏమీ లేదు నాకు ఏ ఆసక్తి లేదు ఆశ్చర్యం లేదు కాబట్టి అహం దేహో నమే దేహో జీవో నాహం అహం చె నేను శరీరాన్ని కాదు దేహాన్ని కాదు జీవుడు అంతకంటా కాదు నేను కేవలం చిత్త మాత్రమే ఆశీ ఆజీ స్పృహ జీవితంలో ఆశ ఉన్నంత వరకు కూడా అసలు బంధంగానే అనిపిస్తుంటుంది అంటే ఇక్కడ క్వశ్చన్ ఏమిటంటే ప్రశ్న ఈ దృశ్యమంతా కూడా అవాస్తవం నశించిపోయేది ఈ దృశ్యం మీద దృశ్యం ఉన్నందు దృశ్యము ఆరోపణ చేపడుతోంది ఆరోపణ చేయబడ్డ నేను కూడా అవాస్తవే అవుతోంది కాబట్టి నేను రెండు లేనిటువంటి జ్ఞానస్థితి ఏదైతే ఉందో అది మాత్రమే వాస్తవం అనేటువంటి భావన ఈ పద్యాల్లో చెప్పడం జరుగుతుంది మైశోకాల్లో దీని ఉద్దేశం ఏమిటి అక్కడ ప్రత్యేకం తీసుకున్నట్టు ఏదైతే ఆత్మ ఉందో ఏదైతే చిత్ స్వరూపం అయిందో ఏదైతే విజ్ఞాన స్వరూపం అయిందో అది మాత్రమే పరిపూర్ణమైన తత్వం మిగతా అన్ని కూడా కేవలం అనాత్మంగానే తీసుకోవాలి వాటిని వాటిని మనం ఎంత మాత్రం లెక్కించలేదు అవి కేవలం ప్రతిబింబాలి ఛాయ లాంటివి మాత్రమే ఉంటుంది అవి ఉండి లేనట్టుగానే ఉంటాయి కాబట్టి ఆ ఉండి లేనట్టుగా ఉండే వాటిని మనం ఏ మాత్రం కూడా లెక్కించినవసరం లేదు అప్పుడే నేను దాని యొక్క చి స్వరూపం అయిన అనుభవాన్ని స్వస్వరూపాసంధానాన్ని పొందగలవు అదే బాబాని చెప్పడం జరుగుతుందమ్మా ఇక్కడ దీని ఉద్దేశం ఏంటంటే మీరు ప్రధానంగా కనుక ఆలోచించినట్టు మీరు నాకంటే రెండోది లేదు అని నేనే అయి ఉన్నాను ఆ రెండోది ఎలా అంటే ఇక్కడ అమ్మ చెప్పిన బ్రహ్మ పదార్థం సరిపోతుంది అన్నయ్య అమ్మ ఒక్కటమ్మా అమ్మ చెప్పిన బ్రహ్మ పదార్థంలో స్థితి ఏమిటంటే రెండోది ఉంటేనే బ్రహ్మ పదార్థం యొక్క సిద్ధి కూడా ఉంటుంది ఉంటే ఉంటేనే బ్రహ్మకి బ్రహ్మతత్వానికి బ్రహ్మ పదార్థం అనేటువంటిది సంధిగా ఉంటుంది అంటారు వ్యక్త మనకు అవ్యక్తం మనకు సంధిగా ఉంటుంది అంటారు ఇప్పుడ మీరు అన్నట్టు శూన్యం శూన్య సర్వం ఏర్పడింది అని మీరు శూన్యంలో నుంచి వచ్చింది అంటారు కదా ఇప్పుడు ఆ శూన్యం ఏర్పడిన స్థితికి ఈ బ్రహ్మ పదార్థానికి సరిపోతుంది అవునమ్మా ఏదన్నా ఒక ఏర్పడతాం కదా ఊహ అయినా ఏర్పడిన చోటు అంతేనమ్మా వ్యక్తవ్యక్తాలు ఎక్కడ నుంచి ఏర్పడుతున్నాయో అది వ్యక్త వ్యక్తాలకి మూలమేదో అది ఏ చెప్పక్తం కూడా ఇంద్రియాలతో చెప్పబడుతుంది నాకు అర్థం ఏమిటి ఇంద్రియాలేగా అద్భుతం నిలబడదు లేదన్నయ్య ఉపాధికి అంటే వ్యక్తం ఉంది ఇప్పుడు నిద్ర ఉంది అనుకుంటున్నాయా నిద్రలో మనం నిద్రలోకి వెళ్ళాం వెళ్ళి వెళ్ళిపోయాం నువ్వు అక్కడ ఇంద్రియంతో ఏం చెప్పు వెళ్ళిపోయాన ఉంది గాని మనకు అక్కడ చిన్న విషయం చెప్పండి అనుభవం మన అనుభవానికి తెచ్చుకునే కదా అనుభవానికి కొలబోదు అట్లా అంటారు అట్లా అంటే నీ బుద్ధితో తెలుసుకున్నావు అనే మాటకి చెప్తున్నారు మీరు గోచరం అంటారు కదా ఇంద్రియ కదా దొరక్క అట్లా దొరక్క కాదు అమ్మా ఎందుకంటే సిద్ధాంత భాగంగా వచ్చే విభేదాలన్నీ ఇటువంటి చోట్లే వస్తాయి ఎందుకంటే ఇప్పుడు ఉంది లేదు రెండో స్థితిలు కనపడుతుంది కనపడింది వ్యక్తమైంది వ్యక్తం కాని ద్రవ్య ఉపాధిగా ఉంటే శూన్యం చైతన్యం అనబడుతుంది ద్రవ్య ఉపాధిగా కో చైతన్యం శూన్యం అనబడుతుంది కాబట్టి ఇక్కడ ఉండేటువంటి చైతన్యమే ఎప్పుడుకోండి ద్రవ్యమనం పారిభాషిక పాఠం చెప్పేట అంటే పాఠం ఒకటే అయిపోయిన తర్వాత మనం మన నిర్ణయానికి మనం చూసుకుంటేనే కరెక్ట్ గా ఉంటుందేమో అనిపించేది కూడా అదే ఇంగ్లీష్ లెక్క ఇంగ్లీష్ ఉంటుందా అదే రకంగా ఇక్కడ వేదాంత దర్శనంలో వాడే సంస్కృతానికి మిగతాలో వాడే సంస్కృతానికి కూడా తేడా ఉంటుంది కదా ఇక్కడ కాబట్టి మనం గుర్తించే గుర్తింపు గుర్తింపు చేయగలిగినట్టు మనం సక్రమంగా చెప్పడానికి కూడా అవకాశం ఉంటుంది ఇక్కడ అమ్మా ఎందుకే రెండే విషయాలు చెప్తారు నువ్వు నిజం ఈ సృష్టి నిజం నువ్వు చేయబడుతున్నావు ఈ సృష్టి వ్యక్తం అవుతుంది నీకు వ్యక్తం అవుతున్నది అని తెలుసుకుంటే అవ్యక్తం అవుతుంది కాబట్టి ఇక్కడ అవ్యక్తము నేను దృశ్యం అవ్యక్తమై నేను అవుతుంది వ్యక్తం అవుతుంది అవ్యక్తం వ్యక్తానికి అతీతంగా చెప్పగా నేను ఉండి అవ్యక్తమును గమనిస్తున్నాను కూడా చెప్పడం వేరు అక్కడ లేకపోతే నేను అనేదానికి కానీ నేను దానికి ఆధారం పోవడానికి ఇప్పుడు ఈ భాషలో చూసుకున్నా అంటే నేను ఇప్పుడు అమ్మ చెప్పింది ఇది అన్ని కలిపి ఆలోచిస్తున్నాను ఇప్పుడు పరబ్రహ్మ నిర్ణయం దగ్గర పరబ్రహ్మ అనే మాట వాడతారు ఇక్కడ ఈ ఈ వ్యక్త దాటిన తర్వాత పరబ్రహ్మ దగ్గర చూస్తే అవునమ్మా అదే చెప్పడం అది అనివార్యమైన అంశం అది అదే అమ్మా అది దృశ్యం ఉపాధిగా ఉన్నప్పుడు వ్యక్తం అవుతుంది దృశ్యోపాధి నుంచి పోయినప్పుడు అదే శూన్యం అవుతుంది ఉపాధిగానే అది చైతన్యం వనబడుతుంది నేనే చైతన్యం వినబడుతుంది కాబట్టి చైతన్య స్థితే నేను అవుతుంది ఆ చైతన్యస్థితే దృశ్యం అవుతుంది నిరుపాధికంగా ఆ చైతన్యస్థితే శూన్యం అవుతుంది కాబట్టి మూడింటి అమర్థం చేస్తున్నారు చేసుకున్నారు ఇక్కడ ఉదాహరణకి మీరు తెలియబడుతున్నారు నేను తెలియబడుతు నాకు నాకు తెలియబడుతున్నారు ఇక్కడ తెలియబడుతున్న నేను నువ్వు రెండు కరెక్టే కానీ మూడింటిని గ్రహిస్తున్నటువంటి నేను ఇంకోటి ఉంది అవ్యక్తం ఉందా లేదా ఉంటుంది కదా లేకపోతే కాబట్టి అందువల్ల అవ్యక్తము వ్యక్తము రెండు క్రిషబ్లు మాత్రమే సమన్వయం కలుగుతుంది అక్కడ ఆ భావాన్ని అర్థం చేసుకోవడంలోనే అమ్మ చెప్పింది వ్యక్తం వరకు మధ్య ఒక సంధి ఉంటుంది అదే బ్రహ్మ పదార్థం అదే అవాంగ్ మనసు గోచరమ్మ అన్నారు అని క్లియర్ గా చెప్పారు అదే విధి అవుతుంది అదే బ్రహ్మం అవుతుంది విధానం కూడా అవుతుంది అన్నారు అది కూడా చెప్పారు మళ్ళీ అదే బీజమై చైతన్యమై ప్రవాహమై తరంగాలుగా మారుతుందంటారు మళ్ళీ దాన్నే అంటే ఈ పరిణామాన్ని అంతా కూడా అంగీకరించినప్పుడు మేము ఇదే విషయంలో ఒకసారి చర్చ జరిగినప్పుడు ఒక సాధుతో మాట్లాడుతున్నప్పుడు దయానందరస్వ స్వామిని ఉంది అనడం వల్లనే లేదు అనేది కూడా వస్తుంది లేదా లేదు అనడం వల్లనే ఉంది అని కూడా వస్తుంది ఈ రెండు పరస్పర పోషకాలు అవుతాయి ఇప్పుడు కూడా ఈ రెండింటిని పట్టి పారేయడానికి ఇది లేదు ఈ రెండింటిని చెప్పేది కూడా నేనే ఉంది అని చెప్పేది నేనే లేదు అని చెప్పేది నేనే ఈ మూరిటికి మూలమైనటువంటిది కూడా ఒక నేను ఉంటుంది దాన్ని కూడా సమన్వయం చేసుకోవాలి అని ఒక డిస్కషన్ లో వచ్చింది ఒకసారి ఇప్పుడు కాదు రెండు వేల నాలుగు లో పదహారు ఏళ్ళ క్రితం చేసింది డిస్కషన్స్ లో ఎందువల్లంటే ఈ ఆత్మతత్వాన్ని అర్థం చేసుకుని అనాత్మతత్వాన్ని అర్థం చేసుకున్నప్పుడు ఈ దృశ్యముడు జడము అనే భావంగా తీసుకున్నప్పుడు మాత్రమే ఇవన్నీ వస్తాయి చైతన్యము అని చెప్పేసి తీసుకున్నప్పుడు ఇదేమి రావచ్చు అర్థమవుతుంది అమ్మా ఇక్కడ ఇప్పుడు అమ్మ ఏం చెప్తున్నారు ఉన్నదంతా చైతన్యమే నాకు జడం అసలు లేనే లేదు బామ్మన్నారు ఇది జడమైతేనే అప్పటి అంతా కూడా సాకారమా నిరాకారమా నిర్భుణమా సుగుణమా అని మాట్లాడి వస్తాయి కులభేదం ఏదన్నా కులభేదం లేదన్నారు అంటే అప్పుడు గుణాలే లేవన్న సుగుణం అనేది కూడా కొట్టేశారు కొట్టేశారు అక్కడ అన్నారు అమ్మ అన్న స్థితిరాజు అమ్మ స్థితిరాజు కరెక్ట్ అవుతుంది మన స్థితిలో కాదా అని అన్నాడు అంటే గుణభేదం ఏం లేదు నాకు కులభేదం లేదు అన్నదంటే గుణాలు లేవని చెప్పలేదు అమ్మ గుణాలు లేవన్ లేదు నాకు భేదం లేదు అండి నాకు భేదం లేదు అంది అర్థాలు అంటే తన కాని ఇంకొకటి లేని స్థితిలో పర్ఫెక్ట్ గా అక్కడ ఉంది కాబట్టి వీటి గురించి ఆలోచన లేదు తనలో నుంచి వచ్చినవి సంవత్సరం అప్పుడు తనకు భేదం లేదు ఇప్పుడు దీనిలో సమస్య చెప్పంటాడమ్మా మీకు కరెక్ట్ గా చెప్పంటారా చెప్పండి ఇందులో ఒక సిద్ధాంతపరమైనటువంటి శాస్త్ర వాసనతో ఒక లొంగు బాగుంటుంది ఇప్పుడు అద్వైతం నమ్మిన వాడు ఎటు తీసుకెళ్ళినా అద్వైతమే చెప్పాలనుకుంటాడు ఎలా అయినా అద్వైతమే ఉంటుంది అనుకుంటాడు విశిష్టాద్వైతం చెప్పినవాడు ఎటువైపు వచ్చినా విశిష్టాద్వైతే చెప్పాలనుకుంటాడు సాంక్ష్యం చెప్పేవాడు ఎటువైపు నుంచారా సాంఖ్యం ఒకటే ఉంటుంది అని చెప్తే చెప్పేవాడు ఉంటాడు వాస్తవానికి సిద్ధాంతాలు బుద్ధి వికారాలు కదా ఈ సిద్ధాంతాల బుద్ధి వికారాలు ఎప్పుడు ఈ సిద్ధాంతాలం కాదు ఉన్నట్టు అయితే అదే శూన్యమే అదే మూలం అవుతుంది అని చెప్పవలసి వస్తుంది అమ్మా లేవు కదా అది ఏకము అవునా అనేకమైన ప్రశ్న అక్కడ మీరు అన్నట్టు చైతన్యం ఆ మాట వాడిన చైతన్య రెండే విధాలుగా తిరిగి పడుతుంటే వ్యక్తమైన చైతన్యం అది దృశ్యము వ్యక్తం కాకపోతే అదే శూన్యము అంటే నీటి ఆవిరికి నీటికి ఉండదు తేడా ఉన్నప్పటికీ నీటి ఆవిరులో నీటి ఆవిడ నీరు ఉంది విరు అమ్మ దాన్ని రుజువు చేశారు నా పుట్టకే కారణం ఆవిరన్నారు అవునా కదా నల్ల కష్టంతో మాట్లాడుతూ నా పుట్టకే ఆవిరి కారణం అంటారు కాబట్టి ఆవిరంటే అర్థం ఏమిటి అది కనపడుతూ కనపడదాండి ఉండి లేని స్థితి అంటుంది అమ్మా తెలిసి తెలియంతను ఉండి లేని స్థితి ఇది ఇక్కడ వీళ్ళు ఇక్కడ ఇక్కడ వాడే లేనరుక భాషలోకి ఇది సరిపోతుంది అంటే అట్లానే కదా నాకు అన్నిటికీ సమన్వయం సరిపోతుంది లేదు లేదు అట్లా అని కాదు నాకు అన్నిటికీ సమగ్ర సరిపోతుందని చెప్తున్నాను అన్నయ్య మీరు అది చెప్తే నాకు ఇక్కడ ఇది గుర్తొస్తుంది అందుకని చెప్తున్నాను అంతే అంతే అంతకుమించదు ఉండేలేదు ఇదంతా లేదు అంటానికి ఇప్పుడు అమ్మాయిది సత్యమన్నా ఇప్పుడు వెనక్కి వెళ్ళేటప్పటికీ అది లేదనే అర్థం అవుతున్నది కడుపునొచ్చింది కడుపున వచ్చిన వాళ్ళు కడుపున సత్యమే గా అంటుందమ్మా అక్కడ సత్యం అది అందుకే దీని గురించి శ్రీ బాబు వారి చరిత్ర ఏమంటారు ఆయన ఒక విశేషం చేస్తూ ద్వైత అద్వైత విశిష్ట అద్వైతం కోరుకున్న కోరుకున్న పద్ధతిలో సత్యమైన స్థితిలో వాస్తవానికి సిద్ధాంతాలు కాయ చెప్ప మార్గం వాళ్ళది అంతే అదే అంతే కాబట్టి ఇప్పుడు చెప్పిన వాటి నాలుగు శ్లోకాలు కదా మనం తీసుకున్నట్టు ఇంత మూడు శోకాల మితం విశ్వం వస్తుతం మే బంధోస్ మోక్ష వాటి శాంత నిరాశ్రయాం కల్పనార్ఘో బంధమక్షం మే కార్యం కార్యం తిదాత్మన అహో జనసమూహే నశ్యతో మమ అమే సంవృత్తం కరవాణ్యహం మనం చెప్పుకున్నామ కాబట్టి ఈ పరిస్థితులు ఏమిటి అసరూపం ఏమిటి అది కేవలం దానివల్ల అర్థం చేసుకోవాలి అనేదాల్లో ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం అదమ్మా కేవలం చైతన్యా శ్లోకంలో చెప్పేది కాదు అహం దేహో నమే దేహోహం ఆ బంధుల్లో మాత్రమే జీవిస్తున్నాను అయితే దానికి సంబంధించి వచ్చిందమ్మా అంటే ఈ రెండిటికి వ్యతిరేకత చెప్పారు అనిపించింది అన్నయ్య ఇందాక అందుకని అడిగాను అంటే మొన్న విషయమంతా నేనయ్యి అన్నారు మళ్ళీ ఇప్పుడు కాదంటున్నారు సమన్వయం ఎట్లా చేస్తారు అని మళ్ళీ అందుకని డౌట్ వచ్చి అడిగాను సమన్వయం కోసం అదే వ్యక్త వ్యక్తాల మధ్యలో జరిగింది ఉన్నది అశాశ్వతంగా అదే అంటున్నాను అంటే దాన్ని దృఢం చేసినట్టుగా అనిపిస్తుంది అందుకని అడిగాను ముందు ఇదంతా నేనై ఉన్నాను ఆత్మగా నేనై అంటూ మళ్ళీ నా నేనేమీ లేను నేనే ఉన్నాను అనుకుంటూ ఇదంతా నాలో ఉంది నాకేమి అంటకుండా ఉంది మళ్ళీ తన అసంగంగా ఉన్నాను అనుకుంటూ మళ్ళీ అక్కడ సపరేట్ చేసుకుంటున్నారు అది అది దృఢం చేస్తున్నారు అనిపించ